గౌతమ బుద్ధుడు ఎప్పుడైతే తన దివ్య తన గురువు గారు గారు ఇద్దరు కూడాను శరీరాన్ని వదిలిపెట్టేసాన్ని తెలుసుకున్నాడో వెంటనే తన ఐదుగురు సహచరుల మీద ఆయన దృష్టి సారించాడు మళ్ళీ చూశాడు ఈయనేమో గైలో ఉన్నారు వాడేమో గైని వదిలిపెట్టేసి సార్నాథ్ కాశీ దగ్గరికి వెళ్ళిపోయారు వాడు సుమారు రెండు వందల ఓహో వీడంతా అక్కడికి చేరారా అని చెప్పేసి ఇంకా వాళ్ళకి చెప్పాలి కదా నా సహచరులు కదా అని చెప్పేసి ఇంకా వాళ్ళ దగ్గర పోవడం మొదలుపెట్టాడు వాళ్ళ దగ్గరికి చేరుకున్నాడు సార్నాథ్ ఆ ఐదుగురు శిష్యులు ఇంకా ఏవో మంత్రాలు చదువుకుంటూ ఏదో ఉపాసన చేసుకుంటూ ఇంకా కఠోరమైన ప్రాణాయామ చర్యలను చేసుకుంటూ ఉన్నారు ఇంతలో దూరం నుంచి ఒక పరిచితమైన వ్యక్తి వస్తున్నట్టు వాడికి అనిపించింది దగ్గర దగ్గరికి వస్తుంటే ఓహో వీడు మనవాడు కదా ఆయన ఆనందము కొంచెం జుగుప్స కొంచెం వీడేంటి మళ్ళీ మన దగ్గరికి వచ్చాడేంటి వీడు వీడే మనం కూడా స్పాయిల్ చేస్తాడా ఏమిటి అని చెప్పేసి కొంచెం రకరకాల ఆందోళనలతో వాళ్ళు దగ్గరకు వస్తున్న కొద్దీ కొంచెం తిరస్కార భావంతో కూడా అందరూ అలా ఉన్నారన్నమాట కానీ ఆయన దగ్గరకు వస్తున్న కొద్దీ ఏదో పరవశులు ఏదో తెలియని స్థితి ఆవాహిస్తుంది చివరికి దగ్గరకు వచ్చేసరికి ఏమయా గౌతమా అంటే ఆయన చెప్పాడు నన్ను గౌతమా అని పిలవద్దు బుద్ధ అని పిలవండి అనే మొట్టమొదటి వర్డ్ ప్రవచనము వాక్క్షేత్రాన్ని సరిచేశాడు ఆయన గౌతమ బుద్ధుడంటే వాక్క్షేత్రమును సరిచేయడం అని తెలుసుకుందాం ఎందుకంటే మొట్టమొదటిగా ఆయన నోట్లోంచి వచ్చిన ప్రవచనము వాక్క్షేత్రాన్ని సరిచేసుకోవాలి అని చెప్పేసి ఆయన సహచబులు ఏం గౌతమ అన్నప్పుడు నేను మీ మిత్రుడిని కాదు నా పేరు గౌతముడు కాదు నేను బుద్ధుడిని ఇంకా నుంచి నన్ను బుద్ధుడు అని పిలవండి బుద్ధ అని పిలవండి ఆయన మొట్టమొదటిసారి తన సహచరులను ఆయన హెచ్చరించాడు హెచ్చరికతోనే ఆయన యొక్క ప్రబోధము ఈ యొక్క జ్ఞాన ప్రచారం మొదలైంది వాక్క్షేత్రముతో కనుకనే పిరమిడ్ స్పిరిచువల్ సొసిటీ మాస్టర్లందరికీ ఈ వాక్ అన్న ఈ యొక్క సబ్జెక్టు వెరీ వెరీ ఇంపార్టెంట్ నోట్లోంచి ఏ మాట వచ్చినా సరిగ్గా మాట్లాడాలి లేకపోతే నోరు మూసుకొని కూర్చోవాలి సరిగ్గా నోరు ఇవ్వకపోతే నోరు సరి చేయబడుతుంది ఇది బుద్ధ సాంప్రదాయం బుద్ధుడు ప్రప్రథమంగా తన సహచరుల యొక్క ఆ సంబోధాన్ని ఆయన కరెక్ట్ చేశాడు గౌతమాన్ని పిలవవద్దు బుద్ధ అని పిలవద్దు అని చెప్పేసి క్షణం కూడా నెట్ నేను ఏది సాధించాను మీకు చెప్తాను కూర్చోండి అని చెప్పేసి వెంటనే వాళ్ళ చేత చేతులు చేతులు కట్టించి బ్రేళ్లలో బ్రేళ్లు పెట్టించి కళ్ళు రెండు మూయించి శ్వాస మీద ధ్యాస అనాపాన సతి నేర్పించాడు మై డియర్ ఫ్రెండ్స్ గౌతమ బుద్ధుడు కనుక్కున్నది శ్వాస మీద ధ్యాస అనాపాన సతి ఆన అంటే ఉచ్స అపాన అంటే నిశ్వాస సతి అంటే కూడుకుని ఉండడము అంటే తను చిన్నప్పుడు అందరూ కూడాను శ్వాస సహజమైన శ్వాసతో ఉన్నారు కానీ ఆ శ్వాస మీద ధ్యాస పెట్టలేదు ఏ చిన్నప్పుడు కూడా సహజమైన శ్వాస మీద కొంచెం మన ధ్యాస పెట్టేసరికి ఆ మూడవ కన్ను విపారి ఉంటుంది మళ్ళీ పోగొట్టుకున్న మూడవ కన్ను రాబట్టుకుంటాం చైల్డ్హుడ్ ఈజ్ ప్యారడైజ్ అడల్ట్హుడ్ ఈజ్ ప్యారడైజ్ లాస్ట్ ఇన్ ద అడల్ట్హుడ్ వీ షుడ్ రీగెయిన్ ద ప్యారడైజ్ దాట్ ఈస్ డన్ త్రూ శ్వాస మీద ధ్యాస చిన్నప్పుడు మనం స్వర్గంలో ఉంటాం కానీ పెద్దగా ఉన్న కొద్దీ ఆ స్వర్గాన్ని పోగొట్టుకుంటాం మనం స్వర్గం అంటే మూడవ కథం మన అమాయకత్వం మన నిశ్చలత్వం మన దివ్య చక్షు అదే మన స్వర్గం శైశవ దశలో బాల్య దశలో ఉంటాయి కానీ ఈ యొక్క సమాజంలో కృత్రిమ సమాజంలో ఈ యొక్క భయంకరమైన సమాజంలో మరి కేవలం శరీరమే నేను అనుకునే ఈ యొక్క శరీర సమాజంలో ఆ యొక్క అమాయకత్వం ఆ యొక్క దివ్య చక్షువు ఆ యొక్క సున్నితత్వం పోగొట్టుకుని వి ఆ స్వర్గం మనం పోగొట్టుకునే వాళ్ళకుందాం అవుతా ద ప్యారడైజ్ లాస్ట్ దాన్ని మళ్ళీ తిరిగి రాబట్టుకోవాలంటే మళ్ళీ అలాంటి శైశవ స్థితిలోనే ఆ మాయక స్థితిలోనే ఆ యొక్క సున్నితత్వ స్థితిలోనే ఆ యొక్క నిశ్చల స్థితిలోనే ఆ యొక్క దివ్య చచ్చులను మనం సంపాదించుకోవాలి ప్యారడైజ్ డియర్ ఫ్రెండ్స్ మరి ఆ గౌతమ బుద్ధుడు తన ఐదుగురు సహచరులతో వెంటనే వాడికి ధ్యానంలో కూర్చోబెట్టాడు కళ్ళు రెండు ముయించాడు శ్వాస మీద చేయించాడు రెండు గంటలు సేపు చేయించాడు వాళ్ళు కూచునిపోయారు ఆ రెండు గంటల తర్వాత వాళ్ళు కళ్ళు తెరిచారు అపారమైన అనుభవాలు వాళ్లకు కలిగాయి వాళ్ళ దివ్యశిక్షలో వాళ్ళు కూడా ఎన్నో జన్మ పరంపరలు చూసుకున్నాను ఆ ఐదుగురు కూడా బుద్ధుడికి అంకితమైపోయారు ఒక్కడు కాస్త ఆరుగురు అయ్యారు వన్ ప్లస్ మరి ఆరుగురు మళ్ళీ ధ్యాన ప్రచారం ఈ యొక్క ఆత్మ అనే పదార్థాన్ని వాళ్ళు వదిపెట్టేశారు ఆత్మ గురించి తర్కమే వదిలిపెట్టేశాడు ఆత్మనే పదం గురించి మాట్లాడమే మానేశాడు దేవుడు అనే పదము ఆత్మ అనే పదము కర్మ సిద్ధాంతం పునర్జన్మ సిద్ధాంతం వాటి గురించి వాకొచ్చాడు కానీ పరలోకాలు ఉన్నాయా లేదా అని చెప్పేసి పబ్లిక్గా ఎప్పుడు మాట్లాడలేదు ప్రైవేట్గా అన్నీ మాట్లాడాడు పబ్లిక్ వేరే మాట ప్రైవేట్గా వేరే మాట శిష్య పరంపరతో అన్ని మాట్లాడేవాడు పబ్లిక్గా మటుకు ఏది మాట్లాడాలో అదే మాట్లాడాలి ఎలా మాట్లాడాలో అదే మాట్లాడదు పబ్లిక్గా చెప్పినవన్నీ కూడా పూర్తిగా బుద్ధ గ్రంథాల్లో బదిలపరచబడ్డాయి ప్రైవేట్గా చెప్పినవి కూడా కొన్ని పదిలపరచబడ్డాయి ఎన్నో పదిల పరచకుండానే మిగిలిపోయాయి మై డియర్ ఫ్రెండ్స్ నేను అనే పదార్థం ఎక్కడా లేదు అని వాక్చ్చాడు అది ఎవరికీ అర్థం కాలేదు అంటే పరిమితమైన నేను సమాజం అనుకున్న నేను నేను పలానా తండ్రికి కొడుకునే అనుకుంటున్న నేను పలానా కొడుకుకి తండ్రిని అనుకుంటున్న నేను అలాంటి నీళ్ళు ఎక్కడా లేవు అదంతా హుళక్కి అసలు నేను అంటే పరిపూర్ణమైన నేను సర్వాత్మనమైన నేను అని చెప్పేసి ఇవన్నీ ఉన్నాయి కానీ ఆత్మ అనే పదము ఎప్పుడూ ఉపయోగించలేదు ఉపయోగించిన అది తన ఈ యొక్క జీవితానికి ఉపయోగించాలి కానీ శరీరంకి విభిన్నమైన ఆత్మపరంగా తను ఎప్పుడూ ఉపయోగించలేదు మై డియర్ ఫ్రెండ్స్ గౌతమ బుద్ధు మొట్టమొదటించి ఎవరికి వారే యమున తీరే ఎవరిని వారే ఉద్ధరించుకోవాలి అన్న సూత్రాన్ని ప్రతిపాదించు అంతవరకు అందరూ కూడా ఎవరో వచ్చి రక్షిస్తారు ఎవరో పరమాత్మ ఉండడు వాళ్ళకి మన శరణాగతి ఉండాలి ఇలాంటివన్నీ కూడా అని చెప్పేసి సర్వనాశనం చేసుకున్నారు బుద్ధుడికి పూర్వం సకల విధాల్లో ఉంది ఉదాహరణకు గాయత్రి మంత్రం ఆ సూర్యుడిని మరి ఆ సవితుని ప్రార్థిస్తే ఆయన మనకి బుద్ధుని ప్రచోదనం చేస్తాడని చెప్పేసి అలాంటివన్నీ కూడా తీసి గట్టున గౌతమ బుద్ధుడు ఆయన ఏమన్నాడంటే అభిద్దరేద కళ్యాణే అంటే మంగళదాయకమైన కర్మలను చేసేందుకు త్వరపడాలి ఏదోలో జీవితం గడపడం కాదు ఎలా జీవితం గడపాలో అలా గడపడాలి సాధించాలి మరి జీవితంలో అభివృద్ధిని ధనాభివృద్ధిని కాదు మంగళదాయకమైన కర్మ చేసేందుకు త్వరపడాలి అభిద్దరేద కళ్యాణే నిర్వాళమే పరమసుఖం అన్నాడు విశ్వాసమే పరమబంధు సుష్టత అనేదే పరమధనం ఆరోగ్యమే పరమలాభం ఆరోగ్య పరమలాభ సంతృప్తి పరమం ధనం విశ్వాస పరమాజ్ఞాతి నిబ్బానం పరమం సుఖం అన్నిటికన్నా సుఖమైన పరమమైన సుఖము నిర్వాణము దుఃఖ రాహి చూడాలి యొక్క ఆరోగ్యమే పరమలాభం మనసు ఎప్పుడు ఉండడమే పరమధనం మరి మన శక్తి మీద నమ్మకం కలిగి ఉండడమే పరమబంధువు విశ్వాసమే పరమబంధువు నిర్వాణమే పరమసుఖం ఆరోగ్య పరమలాభ సంతృప్తి పరమం ధనం విశ్వాస నిబ్బానం పరమం సుఖం అప్రమత్తుడై ధ్యానించేవాడు విపులమైన సుఖాన్ని పొందుతాడు అని చెప్పాడు ధ్యానం ఆయన యొక్క విశిష్టమైన మరి ఆయన యొక్క ఆయుధం అందరికీ ధ్యానంలో కూర్చోబెట్టేవాడు తర్వాతే ప్రవచన చేయాలి ధ్యానం లేకుండా ప్రవచనం ఎప్పుడూ లేదు ధ్యానం లేకుండా మాట్లాడడం ఎప్పుడూ లేదు ధ్యానం చెయ్యి తర్వాత మాట్లాడడం ధ్యానం చెయ్యి తర్వాత ప్రవచనం చే అప్రమత్తో హి ధ్యాయంతో సుఖం అంటే అప్రమత్తుడే ధ్యానించేవాడు విపులమైన సుఖాన్ని పొందుతాడు ఎప్పుడు జాగరూకతతో ఉండమని చెప్పాడు ఆయన అపమాదు అమత పదము ప్రమాదో మచ్చులో పదం అప్రమత్తతే అమృతత్వం ప్రమత్తతే మృత్యుత్వ సమానం అప్రమత్తత అంటే జాగరూకత అప్రమత్తత అంటే జాగరూకత లేకపోవడం ప్రతి క్షణంలోనూ ఎరుకలో జాగరూకతలో ఉండాలి ఎవరితోనో మాట్లాడుతున్నాము ఏం మాట్లాడుతున్నావు ఏం వింటున్నావు ఎవరితోనో భోజనెస్తున్నావు ఏం భోజనేస్తున్నావు ఎలా భోజనేస్తున్నావు ఎందుకు భోజనేస్తున్నావు ఎంత భోజన చేయాలి ప్రతి విషయంలోనూ జాగరూకత నిద్రపోతున్నప్పుడు కూడా జాగరూకత ఎంత నిద్రపోవాలి ఎప్పుడు లేవాలి ఎప్పుడు లేవాలని చెప్పేసి ముందర నిశ్చయించుకోవాలి నిచ్చుకోకుండా మరి ఇష్టం వచ్చేట్టు పడుకుంటాం ఏమిటి ఎప్పుడు లేవాలో నిశ్చయించుకుని అప్పుడే పడుకుంటాము అంటే ప్రతి విషయంలోనూ ఎంత తినాలో నిశ్చయించుకుని అప్పుడే తింటాం ఎంత మాట్లాడాలో నిశ్చయించుకుని అప్పుడే మాట్లాడని మొదలు మై డియర్ ఫ్రెండ్స్ దీన్ని అప్రమత్తత అంటారు గౌతమ బుద్ధుడు ప్రతి విషయంలోనే ప్రతి వర్డ్ ఎవ్రీ వర్డ్ ఎవ్రీ థాట్ అండ్ ఎవ్రీ డీడ్ మై డియర్ ఫ్రెండ్స్ యూ మస్ట్ బి హైలీ అవేర్ నాట్ ఎ వర్డ్ షూ డిస్ట్రిబ్యూట్ నాట్ ఎ థాట్ షు డిస్ట్రిబ్యూట్ నాట్ ఎ డీడ్ షూ డిస్ట్రిబ్యూట్ కనుక పిరమిడ్ మాస్టర్లందరికీ ఒక అప్రమత్తత అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ గౌతమ బుద్ధుడు ప్రతి మనిషిని తనంతానే నడిపించుకోమని చెప్పాడు తనంతానే పరీక్షించుకోమని చెప్పాడు ఓ శ్రమణుడా నిన్ను నీవే నడిపించుకో నిన్ను నీవే పరీక్షించుకో అత్తనా చోదయత్తానం పటిమాసే అత్తమత్తనా నిన్ను ఎవరు నడిపిస్తారు ఏ శక్తి నిన్ను నడిపించడానికి నిన్ను నువ్వే నడిపించుకోవాలి నీ బయట ఏ శక్తి లేదు నిన్ను నడిపించే శక్తి నిన్ను నువ్వే పరీక్షించుకోవాలి నిన్న నువ్వు పరీక్షలు చేసే ఇంకో కూడా ఇవ్వండి ఎవరికి ఇంట్రెస్ట్ ఉంది నీ మీద ఎవరికి పట్టింది నీ గురించి నీ గురించి నువ్వే పట్టించుకోవాలి నిన్ను నువ్వే నడిపించుకోవాలి అత్తనా చోదయత్తానం పటిమాసే అత్తమత్తనా అంటే నిన్ను నువ్వే నడిపించుకో నిన్ను నువ్వే పరీక్షించుకో ఎనలాస్ యువర్ సెల్ఫ్ లీడ్ యువర్ సెల్ఫ్ లీడ్ కైండ్లీ లైట్ అని చెప్పేసి ఏదో బయట ఉన్న లైట్ని మనం కోరుకుంటే అది ప్రార్థనాతత్వం అది అబుద్ధత్వం ఎవడు నిన్ను లీడ్ చేసేవాడు ఎవడు లేడు నిన్ను అత్తాహి అత్తనో నాదో అత్తాహి అతనో గతి అంటే ఆత్మక ఆత్మే ప్రభు ఆత్మక ఆత్మే గతి ఎవరికి వారే ప్రభు ఎవరికి వారే గతి అల్లా మాలిక అంటాము ఎవరో అల్లా ఎవరో మాలిక ఎవరా అల్లా ఎవరా మాలిక ఎవ్వరూ నీ మాలిక కాదు ఎవరు ఇంకోటి ఎక్కడా అల్లా అని ఎక్కడా లేదు కనుక మై డియర్ ఫ్రెండ్స్ నేను నడిపించేవాడు ఎవడు లేడు ఆత్మకు ఆత్మే ప్రభువు ఆత్మకు ఆత్మే గతి అత్తాహి అత్తనో నాదో అత్తాహి అతను గతి ఇది అనుక్షణం ఎరుకలో ఉండడమే బుద్ధత్వము దాన్ని మనం అభ్యాసం చేయాలి సంగీతంలో శృతిలో ఉండడం ఎలా అభ్యాసం చేస్తాము లయలో ఉండడం ఎలా అభ్యాసం చేస్తాము అభ్యాసం చేయకపోతే ఆ శృతి లయాన్ని మనకి ఎలా తెలియకుండా ఉంటాయో బుద్ధత్వం అంటే కూడాను ఎప్పటికప్పుడు నన్ను నేనే రక్షించుకోవాలి నన్ను నేనే పరీక్షించుకోవాలి నన్ను నేనే నడిపించుకోవాలి అన్న ఆ జాగరూకత అప్రమత్తతలో ఉండడమే బుద్ధత్వము అభ్యాసత్వాన్ని వస్తాయి సంగీతజ్ఞులతో తిరిగితే సంగీతం వస్తుంది క్రికెటర్స్తో తిరిగితే క్రికెట్ వస్తుంది మరి బుద్ధుళ్లతో తిరిగితే బుద్ధత్వం వస్తుంది సహజంగానే వస్తుంది దానిలో అయితే అలా గౌతమ బుద్ధుడితో ఎంతో మంది ఆయన దగ్గర చేసి అదొక పెద్ద సంఘముగా తయారైంది బుద్ధ సంఘం బుద్ధం శరణం గచ్చాలి సంఘం శరణం గచ్చాలి ధర్మం శరణం గచ్చాలి అంటే ఆ గౌతమ బుద్ధుడు శరణు కోరి నేను వెళుతున్నాను ఆ గౌతమ బుద్ధుడు చుట్టూ ఉన్న ఆ అత్యద్భుతమైన ఆ సంఘం ఉంది ఆయన శిష్య పరిగణం ఉందే వారి యొక్క అందరి శరణు కోరి నేను వెళ్తున్నాను బుద్ధుడు ప్రబోధం చేసిన ప్రవచనం ఉందే బుద్ధుడు మరి అందరికీ ప్ర ఆ యొక్క విద్య ఆ ధర్మం ఉందే ఆ యొక్క శాస్త్రం ఉందే ఆ శాస్త్రం యొక్క శరణు కోరి నేను వెళ్తున్నాను అని మూడు శరణులు తీసుకునేవారు బుద్ధం శరణం గచ్చాలి సంఘం శరణం గచ్చాడు ధర్మం శరణం గచ్చాలి సంఘం అంటే సజ్జన సాంగత్యం బుద్ధుడి దగ్గర ఉండే వాళ్ళందరి దగ్గర మనం నేర్చుకోవాలి ఒక్క బుద్ధుడి దగ్గరే కాదు కనుక సంఘం శరణం గచ్చాలి బుద్ధుడు యొక్క జీవితాన్ని గమనించడము బుద్ధం శరణం గచ్చాలి బుద్ధుడు చెప్పిన ప్రవచనాలను గమనించడము ధర్మం శరణం గచ్చాలి కనుక బుద్ధుడి జీవితాన్ని బుద్ధుడు మాట్లాడే తీరును బుద్ధుడు తినే తీరును బుద్ధుడు పడుకునే తీరును బుద్ధుడు జీవించిన తీరును గమనించడము బుద్ధం చలనంకి వచ్చాను ఆయన చెప్పిన మాటలను గమనించడము ఇతరులు చెప్పిన మాటలతో పోల్చి పరీక్షించి చూసుకుని అందులో సారాన్ని గ్రహించడము ఇదంతా కలిపి వెరసి ధర్మం చలనంకి వచ్చాయి మరి ఆయన చుట్టూ ఉన్న శిష్య పరిగణంతో ఇతర బుద్ధులతో వాళ్ళని గమనిస్తూ వాళ్ళతో పాటు చేరి వాళ్ళతో పాటు ఉంటూ వాళ్ళ దగ్గర నుంచి అన్ని నేర్చుకుంటూ వాళ్ళలో అనేది సంఘం సంఘం గచ్చాలి సంఘం అంటే బుద్ధ సంఘం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ అంటే ఈ యొక్క ఇదంతా బుద్ధుళ్ళ సంఘం ఆ యొక్క గౌతమ బుధుడు ఎవరిని బ్రాహ్మణ్ అన్నాడు ఆయన కేవలం ఒక తల్లి గర్భంలో జన్మించిన వాణ్ణి నేను బ్రాహ్మణుడు అనను ఆయన పూర్వ జన్మ జ్ఞానం గలవాడు జ్ఞాననేత్రంతో స్వర్గాన్ని నరకాన్ని చూసేవాడు జన్మరాహిత్యం పొందినవాడు అభిజ్ఞ పరాయణుడు ముని కృతకృత్యుడు అయినవాడిని నేను బ్రాహ్మణుడు అంటాను అన్నాడు ఎవరు బ్రాహ్మణుడు బ్రహ్మజానాతీత బ్రాహ్మణ కేవలం బ్రాహ్మణి అయిన ఓ ఒక అనొక తల్లి గడపంతో జన్మించిన వాణిని నేను బ్రాహ్మణుడు అని స్వత రాము అను పూర్వజన్మ జ్ఞానం గలవాడు జ్ఞాననేత్రంతో స్వర్గాన్ని నరకాన్ని చూసేవాడు జన్మరాహిత్యం పొందినవాడు దివ్య జ్ఞానపరాయణ ముని కృతకృత్యుడు అయిన వాడిని నేను బ్రాహ్మణుడు అని అంటాను కనుక మై డియర్ ఫ్రెండ్స్ ఎవరిని బ్రాహ్మణుడు ఎవరిని బ్రాహ్మణుడు అని అనరు అని చెప్పేసి ఆయన విస్తారంగా ధర్మపదంలో చెప్పి ఉన్నాడు ఆయన శుద్ధి అశుద్ధి అనేవి ఎవరికి వారికి సంబంధించినవి ఒకరు మరొకరిని శుద్ధి చేయలేరు అని ఖచ్చితంగా చెప్పాడు శుద్ధి అశుద్ధి పచ్చుతం నా అగ్నం సోదయే కనుక మేడియర్ ఫ్రెండ్స్ ఎవరిని వారే సోపు పెట్టి కడుక్కోవాలి ఏమిటా సోప్ అంటే అనాపనస శ్వాస మీద ధ్యాస ఏ మంత్రము లేదు ఏ తంత్రము లేదు ఏ యంత్రము లేదు అన్ని మంత్రాలను అన్ని తంత్రాలను అన్న యంత్రాలను ఐదున్నర సంవత్సరాలు కాచి వడపోసి పరీక్ష చేసి వాటిని అంతా విసర్జించాడ ప్రపంచాన్ని వాటి నుంచి పరిరక్షించాడు కేవలం ఒకటే నీ చిన్నప్పుడు నా వెళ్ళిపో శైవ స్థితిలోకి వెళ్ళిపో నీ యొక్క యొక్క ప్రౌఢ దశలోనే శైశవ స్థితిలోకి వెళ్ళిపో బి ఎ అండ్ అక్కడ శ్వాస మీద ధ్యాసం చూ సహజమైన సున్నితమైన సరళమైన శ్వాస మీద ధ్యాసం అనాపాన సతి గౌతమ ప్రపంచానికి ఇచ్చిన మరి ఆ యొక్క ఎంత అత్యద్భుతమైన వరమో అనాపాన సతి మరొకసారి చెప్పుకుందాం ఆనా అంటే ఉచ్ అపాన్ అంటే నిశ్వాసంటే కూడుకొని ఉండడం మై డియర్ ఫ్రెండ్స్ బ్రహ్మ విహారాలు అనే ఒక అత్యద్భుత కాన్సెప్ట్ గౌతమ బుద్ధుడు అందరికీ ఇచ్చాడు మనిషి నాలుగు విధాలుగా ఇతరులతో ప్రవర్తించాడు ఇతరులల్లో నాలుగు రకాల వాళ్ళు ఉంటారు ఒక్కొక్కళ్ళ వారితో ఒక్కొక్క విధంగా ఉండాలి మైత్రి కరుణ ముదితము ఉపేక్ష అని చెప్పేసి మనకన్నా ఆర్థికంగా ఉన్నత స్థాయిలో ఉన్నవారి పట్ల మైత్రి మనకన్నా ఆర్థికంగా తక్కువ స్థాయిలో ఉన్నవారి పట్ల కరుణ మనకన్నా ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయిలో ఉన్నవారి పట్ల ముదితము మనకన్నా ఆధ్యాత్మికంగా తక్కువ స్థాయిలో ఉన్నవారి పట్ల ఉపేక్ష మైత్రి కరుణ ముదితము ఉపేక్ష అన్నవే బ్రహ్మవిహారాలు అని చెప్పేసి ఒక బ్రహ్మజ్ఞాని అంటే ఒక బుద్ధుడు సమాజంలో చరించే పద్ధతులు తెలిపే సూత్రాలు ఏ లోకంలో అయినా ఏ కాలంలో అయినా బుద్ధుడు అంటే ఆత్మజ్ఞానం ఒకే విధంగా చరిస్తారు వారి శాస్త్రీయ వ్యవహార పద్ధతులే బ్రహ్మ విహారాలు మనకన్నా ఎంతో చక్కగా ఎన్నో ఇళ్ళు బిల్డింగ్లు కాదు అన్న వాటి పట్ల మైత్రిభావం మనకన్నా ఆర్థికంగా తక్కువగా ఉన్నవారి పట్ల కరుణ మనకన్నా ఆధ్యాత్మికంగా ఇంకోటికి బాగా ఎక్కువ అనుభవాలు వచ్చాయి అనుకోండి బాగా తెలుసుకుందనుకోండి వారి పట్ల మనకు హ్యాపీనెస్ మొదుతం ఉండాలి కానీ మరి హింసా పద్ధతిలో జీవించే పట్ల అంటే ఆధ్యాత్మికంగా నీచంగా నికృష్టంగా ఉండేవారి పట్ల ద్వేషం ఉపేక్ష వారితో కలిసి ఉండరాదు ఎవరితో కలిసి ఉంటామో వారి గుణాలు మనకు వచ్చేస్తాయి కనుక ఎవరితో కలిసి ఉండాలి ఎవరితో కలిసి ఉండకూడదు వారి పట్ల ఉపేక్ష దూరంగా ఉంచవలే ఉపేక్ష అంటే ఇన్డిఫరెన్స్ దూరంగా ఉంచవలే దగ్గరికి పోరాదు ద్వేషించరాదు కానీ దగ్గరికి పోరాదు దగ్గరికి పోతే వారు వారు వీరవుతారు మై డియర్ ఫ్రెండ్స్ కనుక మనకన్నా ఆధ్యాత్మికంగా తక్కువ సైలు ఉన్న వారి పట్ల వారు సాధన కోసం మన దగ్గర మై డియర్ ఫ్రెండ్స్ ఉపేక్ష వహించాలి ఈ విధంగా బ్రహ్మవిహారాలు ఎప్పుడైతే మనం కొంచెం ఉపేక్ష ఇదే హిందూ ధర్మంలో అంటరాంతరంగా మరి అయిపోయింది యాక్చువల్లీ అంటరాంతనం అంటే వాడిని దూరంగా ఉంచడం అంటే వాడిని ఏదో ఫిజికల్గా దూరంగా ఉంచడం నన్ను ముట్టుకోకూడని చెప్పడం కాదు శరీరపరంగా అంటరాని వాడు అనుకున్నారు ఆధ్యాత్మికంగా వాడు అంటరాని వాడు కనుక వాడితో ఎక్కువగా మాట్లాడిన లాభం లేదు అని చెప్పేసి ఆ యొక్క ఈ అంటరాంతనం అనేది ఆ యొక్క అక్కడి నుంచి మొదలైందన్నమాట కానీ అది శరీర పరంగా అది వికృతం చెంది అక్కడ మరి అది హిందూ ధర్మాన్ని సర్వనాశనం చేసి ఫిజికల్గా ఎవరితో అయినా టచ్ చేయకూడదు కానీ ఆధ్యాత్మికంగా కొంతమంది వాడికి ఇంకా అనుభవాలు రాకపోతే వాళ్ళని మనం ముట్టుకోలేము ధ్యానపరంగా ఆత్మజ్ఞానపరంగా వాడు ఆ అనుభవాలు పొందాల్సిందే మరి కాస్త మెచ్యూర్ అవ్వాల్సిందే అప్పుడే వాడు స్థితికి వస్తాడు కనుక అలాంటి వాడి కొంచెం ఉపేక్ష వహించాలి అని చెప్పాడు గౌతమ్ ఎన్నో విషయాలు చెప్పాడు మై డియర్ ఫ్రెండ్స్ ఆయన చెప్పిన విషయాల్లో అత్యంత ముఖ్యమైనవి నాలుగు ఆర్యసత్యాలు ఒకటేమో దుఃఖము ఎల్లడలా ఉన్నది అన్నది ఒక ఆర్యసత్యము ఈ దుఃఖము మరి తృష్ణ వలన అన్నది రెండవ ఆర్యసత్యము తృష్ణ అన్నది అవిద్య వలన వచ్చినది అనేది మూడవ ఆర్యసత్యము అవిద్య అనేది విద్య అనే దానివల్ల పోతుంది అనేది నాలుగవ ఆర్యసత్యము ద ఫోర్ నోబల్ ట్రూత్స్ ఇది అందరికీ తెలుసు కనుక ఈ యొక్క విద్య అంటే ఏమిటంటే అష్టాంగ మార్గం అష్టాంగ మార్గం అంటే సమ్మా దిట్టి సమ్మా సంకల్పో సమ్మ వాచ సమ్మ కమ్మంతో సమ్మా జీవో సమ్మ వాయామో సమ్మ సతి సమ్మా సమాధి సమ్మా దిట్టి అంటే సరి అయిన దృక్పథాలు సమ్మ సంకల్పో అంటే సరి అయిన సంకల్పాలు సమ్మ వాచ అంటే సరియైన వాక్కు సమ్మ కమ్మంతో అంటే సరియైన కర్మ సమ్మ జీవు అంటే సరియైన జీవనోపాయం సమ్మ వాయాము సరియైన శ్రద్ధ సమ్మా సత్య అంటే సరియైన ఏకాగ్రత సమ్మ సమాధి అంటే సరి ధ్యానం ఈ బుద్ధుడి అష్టాంగ మార్గము ప్రపంచాన్నంతా ఉర్రూతలో ప్రపంచానికంతా వెలుగు అయింది మై డియర్ ఫ్రెండ్స్ ఈ అష్టాంగ మార్గం గురించి మరొకసారి విపులంగా చెప్పుకుందాం గౌతమ బుద్ధుడు దగ్గర కొన్ని విశేషాలు ఉన్నాయి అది కొంతమందికి తెలియదు చాలామందికి తెలియదు ఆయన చక్కగా ఫ్లూట్ వాయించేవాడే కనుక ఆయన ఎంతో అత్యద్భుతమైన ఫ్లూట్ వాయించేవాడు కనుక ఎప్పుడు కూడా ఆయన ఫ్లూట్ వాయిస్తుంటే అందరూ ఆయన దగ్గర చుట్టూ చర్య ధ్యానం చేసేవారు ఈ యొక్క పాయింట్ మరి నాకు పర్సనల్గా తెలుసు కనుక నేను చెప్పాను ఇది మై డియర్ ఫ్రెండ్స్ గౌతమ బుద్ధుడు ఎప్పుడు కూడాను ఈ యొక్క సీరియస్ ఫేస్ పెట్టుకుని ఎప్పుడూ లేడు చైనాలో లాఫింగ్ బుద్ధ అని ఒకటి ఉంది అక్కడికి వెళ్తే ఒక పెద్ద బొర్ర వేసుకుని ఇంత పెద్ద బొజ్జ వేసుకుని పొట్ట వేసుకొని ఎప్పుడు పక్కపక్కాన్ని నవ్వుతూ ఉంటాడు బుద్ధుడు యొక్క చర్మ దిశ లాఫింగే కానీ సీరియస్గా ఉండడం ఎప్పుడూ కాదు కానీ అదేమిటో ఈ యొక్క భారతదేశంలో ఒక సీరియస్ బుద్ధ వచ్చేసింది అలా ఎందుకంటే మనకి సాధారణ మానవుడు తనకు నచ్చిన విషయాలన్నీ శాస్త్రం నుంచి తీసేస్తుంటాడు చరిత్ర నుంచి తీసేస్తుంటాడు తనకు నచ్చిన విధంగా శాస్త్రాన్ని మరి చరిత్రను రాసుకుంటాడు కనుక మై డియర్ ఫ్రెండ్స్ గౌతమ బుద్ధుడు చక్కగా ఎప్పుడు నవ్వుకుంటూ ఉండేవాడు సంగీతం పాడుకుంటూ ఉండేవాడు ఫ్లూట్ వాయిస్తూ ఉండేవాడు కనుక మై డియర్ ఫ్రెండ్స్ గౌతమ బుద్ధుడు ఆ రోజులో ఏం చెప్పాడంటే నేను మళ్ళీ రెండు వేల ఐదు వందల చెప్పాడు ఆయన మైత్రేయ బుద్ధుడుగా అందరితోనూ మైత్రి ఉండే విధంగా ఎవరితోనూ ఉపేక్ష లేకుండా అక్కడ నేను ఉపేక్ష అని చెప్పాను కానీ అందరితోనూ మైత్రి ఉండే విధంగా మళ్ళీ రెండు వేల నేను వస్తున్నాను కదా అని చెప్పాను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మాస్టర్స్ అందరూ కూడా అక్కడ బుద్ధుడితో ఉన్నవాళ్లే ఇక్కడ అందరూ మళ్ళీ పిరమిడ్ స్పిరిచువల్ సొసిటీ అవతరించారు రెండు సంవత్సరాల తర్వాత ఆ బుద్ధ సంఘమే ఈరోజు నేటి పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ గౌతమ బుద్ధుడు మళ్ళీ ఓషో రజనీష్ శరీరంలో ఓషోగా ఉన్నప్పుడు రజనీష్ తన పేరు మార్చుకుని ఓషో పెట్టినప్పుడు అక్కడంతా ఉన్నదే రజనీష్ కాదు గౌతమ బుద్ధుడే ఆయనే ఆ మైత్రేయ బుద్ధుడుగా రజనీష్ ఒక శరీరంలో అవతరించి ఆ తర్వాత వెళ్ళిపోయాడు ఎక్కడైతే రజనీష్ ముగించాడో అంటే ఓషో యొక్క పరంపరే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ రజనీష్గా చేయనివి ఓషో మరి అక్కడ మొదలుపెట్టాడు పిరమిడ్స్ని మొదలుపెట్టింది ఓషోదే అంటే గౌతమ పుత్రుడు రజనీష్ తన శరీరాన్ని వదిలిపెట్టేసి మరి థియోసాఫికల్ సొసైటీ వారు జిటి కృష్ణమూర్తి గారి శరీరాన్ని ప్రిపేర్ చేశారు కానీ ఆయన ఒప్పుకోలేదు అక్కడ ఫెయిల్ అయిపోయిన ఆ యొక్క ఎక్స్పెరిమెంట్ మళ్ళీ రజనీష్ మరి ఎంతో గొప్ప మహాత్ముడు కనుక ఆయన ఒక ఆయన గత జన్మలో బుద్ధుడు సహచరుడు మరి మహాకాశ్యపుడు కనుక మరి ఆ యొక్క శరీరాన్ని ఇచ్చేసినప్పుడు ఆఖరి నాలుగు సంవత్సరాలు గౌతమ్ బుద్ధుడు ప్రవేశించి మైత్రేయ బుద్ధుడిగా వెలుగొందాడు ఆ యొక్క మైత్రేయ బుద్ధ పరంపరే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ మై డియర్ ఫ్రెండ్స్ ఆల్ పిరమిడ్ మాస్టర్స్ ఆర్ గ్రాండ్ బుద్ధిస్ట్ మాస్టర్స్ ఆ బుద్ధుడి దగ్గర సుశిక్షితులైన గొప్ప మాస్టర్లు మరి కనుకనే పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఇంత అత్యద్భుతంగా విరాజులుతోంది భూమండలం అంతా భూమండలంలో బుత్రుడు కాని వాడు ఎవడూ ఉంటాడు బ్రాహ్మణుడు కాని వాడు ఎవడూ ఉండడు బ్రహ్మజ్ఞానము పొందని వాడు ఎవడూ ఉండడు మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్ శివప్రసాద్ గారు మీ ద్వారా ఈరోజు ఈ యొక్క గౌతమ బుద్ధుడు గురించి మనం కాస్త తెలుసుకుందాం థ్యాంక్ యూ థ్యాంక్